ప్రథమాధ్యాయంలో ఉన్న తృతీయవల్లి ఆ భాగంలో జాగృతి చెందు అని చెప్పబడింది శారీరక మార్పుల వల్లనో మానసిక మార్పుల వల్లనో బాధింపబడని ఆత్మ అనేది ఒకటి హృద్గుహలో ఉంది దానిని తెలుసుకోవాలి సదసద్విచారణతో జీవించడం ప్రణవధ్యానం వంటివి అందుకు తగిన సాధనలు అని రెండవ అధ్యాయంలో చెప్పబడింది కానీ ఈ సాధనలు చక్కని భలితాలి ఇవ్వాలి అంటే బుద్ధి వికాసం చెంది ఉండాలి అని మూడో అధ్యాయంలో నోక్కి వక్కాడించబడుతోంది బుద్ధి వికాసం చెంది ఉండాలి అంటే అర్థమేమిటి జీవితాన్ని ఒక దీర్ఘ ప్రయాణంతో పోల్చి చెబుతున్న యమధర్మరాజు ఆ ప్రయాణంలో మనలో ఉన్న రథసారథి మేల్కొని ఉండడం ఎంత ముఖ్యమో చెప్పడం ద్వారా బుద్ధి వికాసం కూడా అంతే ప్రధానం అనే అంశాన్ని ఎత్తి చూపిస్తున్నాడు జీవితాన్ని ఒక దీర్ఘ ప్రయాణంతో పోల్చి చెబుతున్న యమధర్మరాజు ఈ జీవిత ప్రయాణంలో మనలో ఉన్న రథసారథి మేల్కొని ఉండడం చాలా ముఖ్యం అని చెప్పడం ద్వారా బుద్ధి వికాసం కూడా అంతే ప్రధానం అనే అంశాన్ని ఎత్తి చూపిస్తున్నాడు యమధర్మరాజు మనిషి ఎవరు అన్న విషయం గురించి స్పష్టమైన వివరణను కూడా మనం ఈ అధ్యాయంలో చూడగలం కర్మఫలాలను అనుభవిస్తున్న ఇద్దరు ఈ శరీరంలో ఉన్నారు వారు నీడా ఎండ మాదిరిగా పరస్పర విరుద్ధమైన వారు ఈ శరీరంలో ఉన్న సూక్ష్మమైన హృద్గుహలో ప్రవేశించిన వారు మహాత్ములు ఐదు అగ్నులు ఉపాసించిన వారు మూడు నచికేత యాగం నిర్వర్తించిన వారు ఈ విధంగా చెబుతారు ఈ శరీరంలో ఇద్దరు ఉన్నట్లుగా చెప్పబడుతోంది ఇద్దరు కర్మల యొక్క ఫలాలను అనుభవిస్తున్నట్టుగా తెలుపబడుతోంది కానీ నీడా ఎండ లాగా పరస్పర విరుద్ధమైన వారని చెప్పబడంతో ఒకరు కర్మల యొక్క ఫలాలను అనుభవిస్తున్నారు మరొకరు దేనిలోనూ పాలు పంచుకోకుండా కేవలం సాక్షి మాత్రుడిగా ఉన్నాడని తెలుసుకోవాలి అని ఆదిశంకర్లు వ్యాఖ్యానించారు శరీరంలో ఇద్దరు ఉన్నట్లుగా చెప్పబడుతోంది ఇద్దరూ కర్మఫలాలను అనుభవిస్తున్నట్లుగా తెలుపబడుతోంది కానీ నీడా ఎండా లాగా పరస్పర విరుద్ధమైన వారని చెప్పబడంతో ఒకరు మాత్రమే కర్మల యొక్క ఫలాలను అనుభవిస్తున్నారు మరొకరు దేనిలోనూ పాలు పంచుకోకుండా కేవలం సాక్షీభూతంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి ముండకోపనిషత్తులో ఒక కథ ఉంది ఆ కథ ద్వారా ఈ భావాన్ని విశదపరుస్తోంది ఒక చెట్టు మీద రెండు పక్షులు జీవిస్తున్నాయి వాటిలో ఒకటి ఆ చెట్టుకు కాసిన తీయని పులుపు చేదు పళ్లను తింటూ ఉన్నది ఆ కారణంగా సుఖదుఖాలను పొందుతూ ఉన్నది రెండవ పక్షి వేటిని తినకుండా ప్రశాంతంగా జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నది కర్మలలో పాల్గుని సుఖదుఖ అనుభవాలను పొంది వాటి ఫలాన్ని అనుభవిస్తాడు జీవుడు లేదా ప్రాణం మనస్సు ప్రాణము కలయికే ఇది దేనిలోనూ పాలుపంచుకోకుండా సమస్తాన్ని చూస్తూ సాక్షిగా నిలబడేదే ఆత్మ ఆత్మతో మనలను తాదాత్మ్యం చేసుకోగా మనం భగవత్ స్థితిని పొందుతాం జీవుడితో మనలను తాదాత్మ్యం చేసుకోగా చేసుకోగా మనం ప్రాపంచికతలో గందరగోళాల్లో కూరుకుపోతాం పైన చూసిన సత్యాన్ని మహాత్ముల నుండి విన్నట్లు ఉపనిషత్ ముని చెప్తున్నారు మూడు రకాలైన మహాత్ములు గురించి ఆయన చెప్తున్నారు భగవంతుని అనుభూతిలో గ్రహించినవారన్న అర్థంలో బ్రహ్మవిధ అనే మాటతో ఇక్కడ సూచించబడినవారు ఐదు అగ్నులను వారు గార్హపత్యము ఆవహనియము దక్షిణాగ్ని సభ్య అవస్య అనేవి ఐదు అగ్నులు గృహస్థు ఈ ఐదు అగ్నులను ఇంట్లో నెలకల్పి ఉపాసించాలని శాస్త్రాలు చెబుతున్నాయి గార్హపత్యము అంటే కులదైవం రూపంగా పరిగణించబడేది గృహస్థ ధర్మాన్ని పాటించే వరకు ఈ అగ్ని మండుతూనే ఉండాలి ఆవహనీయము ఆహుతులు సమర్పించడానికి ఉపయోగించే అగ్ని దక్షిణాగ్ని దక్షిణమంటే ఆనందం ఆనందాన్నిచ్చే అగ్ని ఇది దక్షిణమూలలో నిర్వహించబడాలి సభ్య సాక్షిరూపంగా విరాజిల్లేది కర్మలనన్నింటినీ భగవంతుడు చూస్తున్నాడని ఎరుక కలిగించేదే ఈ అగ్ని అవస్యం అవస్యం అంటే గృహం గృహానికి మంగళాన్ని చేకూర్చే అగ్ని మూడుసార్లు నచికేత యాగం నిర్వర్తించినవారు నచికేత యాగం గురించి ముందే చూశాము అంటే మహాత్మలు ఐదు అగ్నులను ఉపాసించిన వారు మూడు సార్లు నచికేత యాగం నిర్వర్తించిన వారు ఈ మూడు రకాలైన మహాత్ముల గురించి ఇందులో చెప్పబడింది అనుసరించే వారికి ఏ విద్య వారధిగా ఏర్పడుతుందో ఆ నచికేత యాగాన్ని నిర్వర్తించడానికి సమర్థులం అవుతాం అభయాన్ని ప్రసాదించే తీరాన్ని చేరుకోగోరిన వారికి అవినాశి అయిన ఏ భగవంతుడు శరణాగతుడో ఆ భగవంతుని తెలుసుకోవడానికి మనం సమర్థలం అవుతాం ఒక లక్ష్యాన్ని గైకొని పురోగమిస్తూ ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో లక్ష్యాన్ని విస్మరించడం కూడా జరుగుతుంది ఈ విధంగానే కొన్ని సమయాల్లో ఆకాంక్ష సన్నగిళ్ళడం కూడా జరుగుతుంది కనుక నిత్యం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం మంచిది దీనినే స్వీయ ప్రేరణగా చెప్తారు ఇటువంటి మంత్రాలు మన వేదంలోనూ ఉపనిషత్తుల్లోనూ కోకొల్లలుగా ఉన్నాయి ఉపనిషత్తులను పఠించడం మాత్రమే కాకుండా వీటిని అర్థం చేసుకుని అప్పుడప్పుడు పారాయణం చేయడం మనం మన లక్ష్యంలో చెక్కు చెదరకుండా నెలకొని ఉండడానికి ఈ సాధన దోహదం చేస్తుంది అటువంటి మంత్రమే ఇది మన జీవితంలో ఒక అద్భుత చిత్రణను ఈ ఏడు మంత్రాల్లో పొందుపరచడం జరిగింది ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తుసారథిం విద్ధి మనఃప్రగ్రహమే చ ఇంద్రియాణి హయాత్మేంద్రియమనోయుక్తం భోక్తేమనీషిణ ఆత్మరథిగుడు శరీరం రథం బుద్ధిసారథి మనస్సు కళ్ళం ఇంద్రియాలు గుర్రాలు విషయవస్తువులు ఆ గుర్రాలు పరుగుతీసి వెళ్లే మార్గాలు శరీరం ఇంద్రియాలు వీటితో కూడిన జీవుడు జీవితాన్ని అనుభవించేవాడు అని మహాత్మలు చెబుతూ ఉంటారు ఎవడు జాగృతి చెందనివాడో అదుపు తప్పినవాడో అదుపు తప్పిన మనస్సు గలవాడో అతడి ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాల వశం తప్పిపోతాయి ఎవడు జాగృతి చెందినవాడో నిగ్రహవంతమైన మనస్సు గలవాడో అతడి ఇంద్రియాలు సారథికి అదుపులో ఉన్న గుర్రాల అతని వశంలో ఉంటాయి ఎవడు జాగృతం చెందనివాడో అదుపులేని మనస్సు గలవాడో పావనరహితుడిగా ఉంటున్నాడో అతడు భగవత్ స్థితిని పొందడు ప్రాపంచికతలో నశించిపోతాడు ఎవడు జాగృతి చెందినవాడో అదుపులో ఉన్న మనస్సు కలవాడో ఎప్పుడూ పావనుడిగా ఉంటాడో అతడు మాత్రమే ఎక్కడికి పోతే మళ్లీ జన్మ ఉండదో అటువంటి భగవంతుని యొక్క స్థితిని పొందగలుగుతాడు ఎవడు జాగృతి చెందిన సారథితోనూ కళ్ళెమైన మనస్సును చక్కగా పట్టుకున్నవాడుగానూ ఉంటాడో అతడే గమ్యాన్ని చేరుకుంటాడు అది భగవంతుని పరమపదం మూడు నుంచి తొమ్మిది వరకు గల మంత్రాలు మన జీవన పయనాన్ని ఒక రథపయనంతో పోల్చాయి మొదట దృష్టాంతం చూస్తాము తరువాత అది అందించే సందేశాన్ని చూస్తాము రథపయనం జీవితం రథంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు ఒక సారధి ఉన్నాడు అతడు కళ్ళాన్ని పట్టుకుని ఉన్నాడు రథానికి ఐదు గుర్రాలు పూంచారు రథం పయనించే బాట ఒకటి ఉంది ఇది రథపయనం మన జీవితానికి ఇది ఉదాహరణగా చెప్పబడింది రథపయనం అందించే సందేశం ఏమిటంటే ప్రయాణం విషయవస్తువులనే బాట గుండానే చెయ్యాలి అంటే విషయ వస్తువుల నుండి ప్రపంచం నుండి వైదొలగడం సాధ్యం కాదు అన్నమాట మనం ఏం చేయాలన్న చెయ్యాలన్నా విషయవస్తువులతో జీవించే సాధించాలి ప్రయాణ వేగము సాఫల్యము గుర్రాల కళ్లెల్లో మార్పులు తీసుకోవచ్చో ఎటువంటి ప్రయోజనమూ లేదు ప్రయాణ వేగము సాఫల్యము గుర్రాలను బట్టే ఉంటుంది గుర్రాల వేగం కళ్లెంతో నియంత్రితమవుతుంది కళ్లెం పనిచేయడం సారథికి సంబంధించినది కనుక ప్రయాణం యొక్క సాఫల్యం కానీ వైఫల్యం కానీ సారథి చేతనే నిర్ణయించబడుతూ ఉంటుంది గుర్రాలతో సతమతమయ్యో కళ్లంలో మార్పులు తీసుకోవచ్చో ఎటువంటి ప్రయోజనము ఉండదు సారథి సమర్థుడై ఉంటే ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది సారధి నిద్రపోతూ ఉంటే ప్రయాణం ఏమవుతుంది ఇదే సామాన్యంగా మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది ఇంద్రియాలు తమ పోకడ్లో అవి పోతూ ఉంటాయి మనస్సు విచ్చలవిడిగా పలు దిశల్లో ఎగిరిపోతూ ఉంటుంది ఎందుకంటే వారిలో బుద్ధి వికసించలేదు ఎందుకంటే వారిలో బుద్ధి వికసించలేదు కాబట్టి ఈ సమయంలో సారథి అయిన బుద్ధిని మేల్కొల్పడం మాత్రమే మన కర్తవ్యం దానిని విడిచిపెట్టి మనస్సుతోనో ఇంద్రియాలతోనో పోరాడడం పెద్దగా ఫలితాన్నివ్వదు బుద్ధిని మేల్కొల్పడం లేదా బుద్ధి జాగృతం కావడం అంటే ఏమిటి సామాన్యంగా జ్ఞానం మూడు స్థితుల్లో ఉంటుంది మూడు స్థితుల్లో పనిచేస్తుంది అంతఃప్రేరణ తెలివి సహజ జ్ఞానం ఇన్స్టింక్టివ్ ఇంటెలెక్ట్ ఇంట్యూషన్ అంతఃప్రేరణ తెలివి సహజ జ్ఞానం అంతఃప్రేరణ అంటే ఏమిటి ఒక ఫలానా పరిస్థితిలో సహజంగా తలెత్తే స్పందన బాతులకి ఈదడం పక్షులకు గూడు కట్టడం ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు జన్మత వాటికి సహజంగానే ఉంటాయి ఆ విధంగానే ప్రతి మనిషిలోనూ సహజంగా కానవచ్చే మనోవైఖరులే అంతః ప్రేరణ ఇది సుప్తచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ నుండి రావడం చేత సామాన్యంగా పొరపాటుగా ఉండదు సామాన్యంగా దీనికి తగినట్లుగానే మనిషి జీవిత పరిస్థితులను ఎదుర్కొంటాడు అయినప్పటికీ ఇది మన అధీనానికి లోబడి ఉండనందువలన మనం కోరినట్టుగా దీనిని ఉపయోగించుకోలేము అదే అంతః ఇన్స్టింక్ట్ అంటాము దీన్ని తెలివి బాహ్య ప్రపంచం నుంచి జీవిత అనుభవాల నుంచి కలిగేదే తెలివి బాహ్య ప్రపంచానికి సంబంధించినది కనుక ఈ తెలివి దోషయుక్తమైనది కావడానికి కూడా అవకాశం ఉంది కనుక దీనిని పూర్తిగా నమ్మి మనం చేతల్లోకి దిగకూడదు మూడవది సహజ జ్ఞానం అంటే ఇన్క్యూషన్ నేర్చిన జ్ఞానము వినికిడి జ్ఞానము లాంటి ఏ బాహ్య ఉపకరణాల సహాయమూ లేకుండా భావనల లోతులలోంచి తలెత్తే జ్ఞానమే ఇది ఇది ఎన్నడూ అబద్ధం కాదు ఈ సహజ జ్ఞానం జాగృతం చెందినవారే ఆవిష్కర్తలు అవుతారు ఇది అందరిలోనూ కార్యరూపం దాల్చదు విద్య విజ్ఞానమూ కళ మతం అంటూ ఏ రంగాని తీసుకున్నా సరే వాటిలో ఉన్నత శిఖరద్వారాలుగా విరాజిలేది సహజ జ్ఞానమే ఇది జాగృతమైతే బుద్ధి జాగృతమవుతుంది దీనినే బుద్ధియోగం అని గీత హృదయ పావనతతోనూ ప్రార్థనలతోనూ గాయత్రి వంటి మంత్రజపాలతోనూ మనలో ఉన్న బుద్ధి వికసిస్తుంది ప్రయాణం యొక్క లక్ష్యమేమిటి ఈ ప్రయాణ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడం అన్నింటికన్నా శక్తిమంతుడు భగవంతుడు కనుక ప్రయాణ సాఫల్యతకు ఆయనను ఆశ్రయించడమే మార్గమని క్రమక్రమంగా కొన్ని మంత్రాలు విశదీకరిస్తున్నాయి ఇంద్రియాల విషయ వస్తువులు చాలా శక్తివంతమైనవి విషయ వస్తువుల మనస్సు శక్తివంతమైనది మనస్సు బుద్ధి శక్తివంతమైనది మహత్వం సంతరించుకున్నదైన ఆత్మ ఈ బుద్ధికన్నా కూడా శక్తివంతమైనది మహత్వం కలదైన ఆత్మకన్నా అవ్యక్తం శక్తివంతమైనది అవ్యక్తం కన్నా భగవంతుడు శక్తిమంతుడు భగవంతుని కన్నా శక్తివంతమైనది ఏది లేదు ఆయనే పరమ ఆయనే చరమగమ్యము మహత్వం గలదైన ఆత్మకన్నా అవ్యక్తము శక్తివంతమైనది అవ్యక్తము కన్నా భగవంతుడు శక్తివంతుడు భగవంతుని కన్నా శక్తివంతమైనది ఏదీ లేదు ఆయనే పరమవస్తువు ఆయనే చరమగమ్యం దేనిని వశపరచుకోవాలన్నా దానికన్నా ఉన్నతమైన దానిని ఆశ్రయిస్తూ ఉండాలి పశ్చిమం నుంచి వైదొలగాలంటే వైదొలగాలి వైదొలగాలి అంటూ ఆర్భాటం చేస్తేనో అక్కడే నిలబడి సమ్మె చేస్తేనో ప్రయోజనం లేదు కదా చేయవలసిందల్లా తూర్పు వైపుగా నడవడం మాత్రమే తూర్పు వైపుగా నడిస్తే మనంతటా మనమే పశ్చిమం నుంచి వైదొలిగిపోతాం ఆ విధంగా మనసుని వసం చేసుకోవడానికి ఇంద్రియాలను నిగ్రహించడానికి వాటితో పోరాడడం కానీ వాటిని ఆ స్థితిలో నిగ్రహించడానికి ప్రయత్నం చేయడం కానీ నిష్ప్రయోజనం నిగ్రహించడంలో ఏం ప్రయోజనం ఉంది అని గీత ప్రశ్నిస్తోంది కనుక క్రింది స్థాయి దానిని చేసుకోవడానికి ఉన్నతమైన దానిని ఆశ్రయించాలి ఇంద్రియాలైనటువంటి కన్ను ముక్కు చెవి నోరు శరీరం మూలంగానే మనం పనులు చేయగలుగుతున్నాం ఇవి తన ఇచ్చ మేరకు పనిచేయడం లేదు చూడమని ప్రేరేపించినప్పుడు ప్రేరణ పొందినప్పుడు మాత్రమే కళ్ళు చూస్తున్నాయి వినమని ప్రేరణ పొందినప్పుడు మాత్రమే చెవులు వింటున్నాయి ఈ విధంగా ప్రతి ఇంద్రియమూ పనిచేస్తోంది ఇంద్రియాలకు ప్రేరణ కల్పించేవి విషయ వస్తువులు వాటి పట్ల ఉన్న ఆకర్షణ చేతనే మనం ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాము అందుకనే ఇంద్రియాలకన్నా విషయ వస్తువులు శక్తివంతమైనవి అని చెప్పబడ్డాయి ఇంద్రియాలను ఆకర్షించగలిగినటువంటి విషయ వస్తువులు బయట ఉన్నప్పటికీ మనస్సు ఇంద్రియాలకు సహకరించకపోతే ఆ వస్తువులు ఇంద్రియాలను ప్రేరేపించలేవు ఉదాహరణకు ఒక అందమైన తామర పువ్వును ఒక వ్యక్తి మనం వెళుతున్న దారి తీసుకుపోతున్నాడు అని అనుకుందాం ఆ సమయంలో మనం దేని గురించోనో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఆ పువ్వును మనం పట్టించుకో చూడం తర్వాత అడిగితే ఆ పువ్వుని నేను చూడలేదే అని ఉంటాం మామూలుగా మన కళ్ళను ఆకర్షించి తామర పువ్వు ఇప్పుడు ఉంది కానీ సహకరించక పోవడం వల్ల మన కళ్ళను ఆ పువ్వు ఆకర్షించలేకపోయింది కనుక బాహ్యంగా ఉన్న వస్తువుల మన మనస్సు చాలా శక్తివంతమైనది మన జీవన ప్రయాణంలో ఈ మూడు అంశాలను మనం తప్పక తెలుసుకోవాలి బాహ్య ప్రపంచం మనకు తెలుసు ఇంద్రియాలను గురించి మనకు తెలుసు మనస్సును మనం గ్రహించగలం ఇంతకు పైన ఉన్నవి సామాన్యంగా మనం గ్రహించలేనివి వీటిలో మొదట వచ్చేది బుద్ధి ఇది జాగృతం చందని స్థితిలో ఉంది బుద్ధికన్నా శక్తివంతమైనది ఆత్మ ఆత్మకన్నా శక్తివంతమైనది అవ్యక్తం అవ్యక్తం అంటే భగవంతుని యొక్క శక్తి ఏ శక్తితో ఈ ప్రయాణం జరుగుతున్నదో అది ఒక వ్యష్టి మనిషి ప్రయాణం మాత్రమే కాదు ఏది ఈ ప్రపంచాన్నే ఉద్భవించి కార్యకలాపాలు సాగిస్తున్నదో ఆ శక్తి ని ఆ శక్తి భగవంతుడేన స్థానం లేకుండా పనిచేయలేదు కనుక అవ్యక్తం కన్నా శక్తిమంతుడైన వాడు భగవంతుడు భగవంతుడే చరమగమ్యం ఈ ఆత్మ సమస్త జీవులలోనూ దాగి ఉన్నది కాని ప్రకటితం కాదు కాని ఏకాగ్రం చెందిన సూక్ష్మమైన బుద్ధి ద్వారా మహాత్ములు ఈ ఆత్మను దర్శించగలుగుతున్నారు ఎప్పుడూ చంచలమైనది మనస్సు నిశ్చయంగా ఒక విషయాన్ని నిర్ణయించగలిగేది బుద్ధి కానీ ఈ బుద్ధి బాహ్య విషయాలను మాత్రమే నిర్ణయించగలుగుతుంది ఆంతరిక సత్యాలను చూసే శక్తి దీనికి లేదు ఎందుకంటే ఇది జాగృతి చెందని స్థితిలోని బుద్ధి అది జాగృతి చెందినప్పుడు మాత్రమే తీక్షణతను సంతరించుకుంటుంది ఆ తీక్షణమైన బుద్ధి చేత మాత్రమే ఆత్మని గ్రహించగలం ఆంతరికమైన ఆకాంక్ష వ్యక్తి వాక్కును మనసులో లీనం గావించాలి మనస్సును జాగృతి చెందిన బుద్ధిలో లయింప చేయాలి, బుద్ధిని మహత్వంగల ఆత్మలో లీనం చేయాలి, ఆత్మను శాంతికి ఆలవాలమైన భగవంతునిలో లీనం చెయ్యాలి సాధనా పద్ధతి ఇది సాధనా పద్ధతి ఇక్కడ వివరించబడుతుంది తొలిమెట్టునుంచి ప్రారంభమవుతున్నది ఈ సాధన వాక్కును మనస్సులో లీనం చెయ్యాలి అనేది మొదటి మెట్టు ఉన్నత జీవితానికి ప్రథమ సోపానం వాక్ నిరోధం అంటున్నారు శంకరులు నిష్ప్రయోజనమైన మాటలు ఉన్నత జీవితానికే కాదు సామాన్య జీవితానికి సైతం పెద్ద అవరోధం మన శక్తిలో అధిక పాలు మాటల్లో ఖర్చైపోతూ ఉంటుంది ఆ శక్తిని ఖర్చు చేయకుండా మిగుల్చుకుంటే ఆంతరిక జీవితం లాంటి ఉన్నత అవసరాలకు దానిని వినియోగించగలుగుతాము వాక్కు రెండు రకాలుగా ఉంటుంది బాహ్యమైనది ఆంతరికమైనది అంటే నోరు మాట్లాడడం తలంపుల ప్రేరణ నోరు మాట్లాడకపోయినా తలంపులు ఆర్భాటంగా తలెత్తుతాయి రెండూ అణిగిపోవాలి అనవసరమైన మాటలను అభ్యాసం ద్వారా తగ్గించడమో మానుకోవడమో చేయవాలి కాని తలంపులు తలెత్తడం ఎలా మాన్పించగలం ఒక సాక్షిగా నిలబడి తలంపులు తలెత్తి అణిగిపోవడాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి ఒక సాక్షిగా నిలబడి మనలోని తలంపులు తలెత్తడం అణిగిపోవడం రెండింటినీ మనం గమనించాలి మనలో తలెత్తే తలంపులతో కలిసి తేలిపోకుండా వాటి నుండి విడిగా నిలబడి ఆ తలంపులను చూస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి వాక్కు ఒక ఉదాహరణగా చెప్పబడింది ఈ విధంగానే అన్ని ఇంద్రియాలను వశంలోకి తెచ్చుకోవాలి అంటే ఇంద్రియాల పోకడలలో పోకుండా కేవలం సాక్షిమాతృడిగా నిలబడడాన్ని అలవాటు చేసుకోవాలి ఇదే మనస్సులో వాక్కును లయం చేయడం అనే మొదటి మెట్టు ఈ శిక్షణ మనస్సుకు గొప్ప శక్తిని శాంతిని చేకూర్చడం మనం గ్రహించగలం మనం పురోగమించే కొద్దీ తరువాతి మెట్లు వాటికవే తారసపడడం మనం చూడవచ్చు మనస్సును మనం గ్రహించడం వలన మొదటి మెట్టు సులభంగా విషదమవుతుంది కానీ జాగృతం చెందిన బుద్ధో ఆత్మో భగవంతుడో మనం తెలుసుకోలేనివి కనుక సాధనా పద్ధతుల్లో రెండవ మెట్టు జాగృతం చెందిన బుద్ధి లేక బుద్ధి జాగృతం చెందడం గ్రహించినప్పుడే మనస్సును జాగృతి చెందిన బుద్ధిలో లీనం చేయడం అంటే ఏమిటి అన్నది అర్థం చేసుకోవచ్చు తరువాతి మెట్లు అన్నీ ఆ విధంగానే ఉంటాయి కనుక వాక్కును నిరోధించే అభ్యాసాన్ని కొనసాగించడమే ముఖ్యం మాటలు తగ్గించి శాంతిని సముపార్జించుకోవడం ద్వారా శాంతికి ఆలవాలమైన భగవంతుణ్ణి పొందగలం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత క్షురస్యార నిషిత దురత్యయా దుర్గం కవయోవదంతి లేవండి మేల్కొనండి అర్హుడేను గురువని ఆశ్రయించి అనుభూతి పొందండి పదునైన కత్తి అంచుమీద నడవడంలాగానే భగవన్ మార్గం కూడా చాలా కఠినమైనది అని ప్రాజ్ఞలు చెబుతూ ఉంటారు అర్హుడేను గురువుని ఆశ్రయించాలి కానీ అంతకుముందు మనం చేయవలసిన రెండు విషయాలు ఈ మంత్రం చెప్తోంది మొదట లేవాలి తరువాత మేల్కొనాలి లేచి మేల్కొని అర్హుడైన గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే అనుభూతి స్థితికైన మార్గాన్ని ఆ గురువు చూపిస్తాడు ఈ మూడుమెట్లను అభ్యారోహ మంత్రం విశదీకరిస్తోంది అవాస్తవిక స్థితి నుంచి వాస్తవిక స్థితికి నన్ను తోడ్కొని వెళతావుగాక అజ్ఞానాంధకారం నుంచి జ్యోతిస్వరూపానికి నన్ను తోడ్కొని పోతావుగాక మరణం నుంచి అమరమైన స్థితికి తీసుకుని వెళతావుగాక అంటూ ఆ వేదమంత్రం ప్రార్థిస్తుంది లేవడం అంటే అసత్యం నుంచి సత్యాన్ని వివేచించి గ్రహించడం అని అర్థం మేల్కొనడం అంటే అజ్ఞానం నుంచి విడివడడం అని అర్థం మూడవదైన మరణరహితమైన మహోన్నత స్థితి అనుభూతిని పొందడం మనం మిథ్యాప్రపంచంలో జీవిస్తున్నాం దీనిలో నిజమైన ఆనందాన్నో శాంతినో ఎప్పటికీ పొందలేము అని గ్రహించడం మొదటి మెట్టు ఇది కేవలం పుస్తక జ్ఞానంగా కాకుండా మనసు అంతరాంతరాళాల్లో మనలో ముద్రితం కావాలి అప్పుడు మన పనులు అందుకు తగ్గట్టుగా అమరుతాయి సత్యం కాని దాని నుంచి సత్యాన్ని వివేచించి తెలుసుకున్నప్పుడు మనకు తెలిసేది ఏమిటి మనం అజ్ఞానంలో మునిగి ఉన్నాం అన్న సత్యం ఏది అజ్ఞానం బాహ్య పురోగతిని యథార్థమైన పురోగతిగా నమ్మి ఆంతరిక పురోగతి పట్ల ఆకాంక్ష వహించకపోవడమే అది ఈ సత్యాన్ని గ్రహించి ఆంతరిక పురోగతి పట్ల ఆకాంక్ష వహించడమే మేల్కొనడం అనే రెండవ మెట్టు ఆంతరిక పురోగతిలో ఆకాంక్ష వహిస్తున్నప్పుడే గురువు ఆవశ్యకతను నిజంగా మనం గ్రహిస్తాం నిజమైన ఆవశ్యకతతో అర్హుడైన గురువుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మార్గదర్శకత్వంలో భగవద్ అనుభూతి ప్రాప్తిస్తుంది ఇంద్రియాలు గ్రహించగలిగిన శబ్దస్పర్శరూపర సగంధాలన్నిటికీ అతీతమైన అవినాశి అయిన నిత్యమైన ఆద్యంతరహితమైన బుద్ధికన్నా శ్రేష్టమైన సుస్థిరమైన భగవంతుణ్ణి అనుభూతిలో గ్రహించి మరణ పిడికిలి నుంచి విడివడతాడు మానవుడు సామాన్యంగా పుస్తకం ముగింపులోనే ఉపనిషత్తు మహత్వం చెప్పబడుతుంది రాబోయే రెండు మంత్రాలలో కఠోపనిషత్తు ప్రథమ భాగం సమాప్తం అవుతూ ఉన్నందువలన ఇక్కడ దానిని పొందుపరచబడుతుంది రచికేతుడికి యమధర్మరాజు చెప్పిన ఈ ప్రాచీనమైన విషయాన్ని జాగృతి చెందిన వ్యక్తి చెప్పడమూ వినడమూ చేస్తే అతడు ఉన్నత లోకాలలో ప్రశంసలు పొందుతాడు అత్యంత గొప్ప్యమైన ఈ ఉపనిషత్తును ప్రాజ్ఞుల సభలోనో శ్రాద్ధ సమయంలోనో పావనుడైన వ్యక్తి పఠిస్తే అది అనంతమైన ఫలాన్ని కలుగుజేస్తుంది సామాన్యంగా ఉపనిషత్తుల వంటి వాటిని పఠించడం ఒక పుణ్యకార్యంగా పరిగణించబడుతూ ఉంటుంది కానీ దాని పూర్తి ఫలాన్ని పొందగోరితే బుద్ధి జాగృతమైన పావనుడిగా ఉండడం అవసరం అని ఈ కఠోపనిషత్తు మంత్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి వారు మాత్రమే ఉపనిషత్తుల్లోని అంతరార్థాన్ని గ్రహించగలుగుతారు బుద్ధి జాగృతమైన పావనుడు మాత్రమే బుద్ధిజాగృతమైన పావనుడు మాత్రమే ఉపనిషత్తుల్లోని అంతరార్థాన్ని గ్రహించగలుగుతాడు అందుకు తగ్గట్టు కార్యోన్ముఖులు అవగలుగుతారు అన్నదే ఇక్కడ భావం శ్రమించేవారికే ఫలం ఊరకనే చిలక పలుకులు వల్లించేవారు ఫలాన్ని ఆశించకూడదు శ్రమించేవారికే ఫలం ఊరకనే చిలక వల్లించేవారు ఫలాన్ని ఆశించకూడదు దీనితో కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలోని తృతీయవల్లి సమాప్తమైంది దీని యొక్క సారాంశం ఏమంటే బుద్ధి జాగృతి చెందడం అవసరం దీంతో కఠోపనిషత్తులోని ప్రథమ అధ్యాయం సమాప్తమైంది రెండో అధ్యాయం వచ్చే వారం విందాం